కన్న మూసుకుని చేద్దాం స్తోత్రం ప్రభావేస్తున్నా బోత్రాల దేవాస్తున్నాం సాయంకాల సమయంలో దేవా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు అందన స్తోత్రాలు దేవా దేవాయసం నీకు వాక్యం చేత మాట్లాడండి మాప్రో పాటలు చేత వినిపించండి మా మీరే స్నానం చేయడం దేవా దేవ నుంచి అంత మీరే వాయించండి మా అంశంలో ప్రతి ఒక్క మీరే స్నానం చేయండి మా మీరే తుడైంపి దేవాయసనం మీరే స్నానం చేస్తారని త్వరగా రాబోతున్న వేడుకొచ్చినంత మైన్ గాలి సముద్రపు అలలచినేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గా గాలి సముద్రపు అలలచినేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించి నేను వాక్యము Levanet nooni hasthamu. Agarinchin evi vaakya mo. Levanet nooni hasthamu. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. శ్రమలలో నీవు నాకు తోడే ఉంటివి మొరపెట్టగా నా మొర వింటివి శ్రమలలో నీవు నాకు తోడే ఉంటు మొరపెట్టగా మొర వింటివి ఆదుకుంట నన్ను ఆదుకుంట నీ కృపలు నన్ను ప్రోచితీవి దుకొంటివి నన్ను ఆదుకొంటివి నీ కృపలో నన్ను గ్రోచితివి హల్లెలోయూయా హల్లెలోయూయా వ్యాధులలో నిన్ను వేడుకునగా ఆపదలు నిన్ను ఆశ్రయించగా వ్యాధులలో నిన్నో వేడుకునగా ఆపదలు నిన్నో ఆశ్రయించగా చూపితి విని మహిమకు కొన్ని ఆడేదనా ప్రియసు చూపితి విని మహిమకు కొన్ని ఆడేదనా ప్రియసు Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Nita Tu Ramani Biluchitivi, Nenu Nikutu Odu Gaunna Nantivi, నీ తట్టు రమ్మని పిలిచిటివి నేను నీకు తోడుగా ఉన్నానంటివి నిన్ను నా ఆత్మతో తెలుసుకుంటనీ నీవే నా సర్వమనే ఎరిగి తిని నిన్ను నా ఆత్మతో తెలుసుకుంటీని నీవే నా సర్వమనే ఎరిగి Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Kali samudra pullala chenenu Kottabadi nettabadi unninappudu గాలి లి సముద్రపువలలచి నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించి నే నీ వాక్యము లేవని తెను నీ హస్తము ఆదరించి నే నీ వాక్యము లేవని తెలు నీ హస్తము Hallelujah hallelujah hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Ah, praise the Lord, sister. I am welcome to the name of the Lord. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికి నాకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అలాగే ఈ అవకాశం కల్పించిన స్వరాజ్ భద్ర గుడి నా హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగులుగాక పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడు ఉన్న దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు నైనా స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం తండ్రి నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను మధ్యాహ్నం పాడు చేసి ఏ రోగమైనను చీకటిలో సంచరించి ఏ బాణమైన నాశనకరమైన ఏ తెగులు తండ్రి మా గుడారము సమీపించకుండా ప్రభ మీ కృపలో తండ్రి మీరెక్కల కింద తండ్రి మాకు ఆశ్రయం ఇచ్చినయన మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా ప్రతి దినం నీ నూతనమైన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా దానిని బట్టి నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నా ప్రభ ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నా స్వనీతిని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నా ప్రవర్తన అంతా నీ అధికారానికి లోపర్చుకుంటున్న ప్రభాయన పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు నా స్థానంలో తండ్రి మీరు నిలబడి వాక్యాన్ని ఉపదేశించి మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి మత్తయసు వార్త మత్తయ్యువార్త పదహారో అధ్యాయము ఇరవై ఆరో వచనము మతయసు వార్త లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఈయగలడు కాబట్టి చూడండి ఇది యేసుక్రీస్తు ప్రభు తండ్రి చెప్తున్నమాట ఒక మనుష్యుడు కాబట్టి ఆ మనిషి ఎవరైనా కావచ్చు చెప్పే నేనైనా కావచ్చు వినే మీరైనా కావచ్చు ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా కావచ్చు కాబట్టి కాబట్టి అది ఒకరి గురించి అంటే ఎవరికి వాళ్ళే అన్నట్టు చెప్పే నాకు వినే మీకు అలాగే ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము కాబట్టి ఈరోజు మనం ధ్యానించే అంశము ఈ వాక్యమే అన్నమాట ఈ ప్రవచనాన్ని మనం ఈ రోజు ధ్యానిస్తున్నాం అన్నమాట ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు ఎందుకు లోకమంతా సంపాదించుకొని మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అంటే చూడండి లోకంలో ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని పేరు ప్రఖ్యాతలున్నా ఎంత ఆస్తి సంపాదన మనం ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు కాని మన పాపాలు క్షమించబడకపోతే చూడండి మనం మారు మనసు పొందకపోతే యసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించకపోతే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందకపోతే మన పాపములు మన అపరాధములు మన దోషములు చూడండి అవి ఏవి చూడండి ఆయన ద్వారానే మనకు పాపక్షమాపణ ఆయన రక్తము ద్వారానే కాబట్టి చూడండి ఎవరైతే రక్షణ పొందరో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోరు చూడండి ఎవరైతే ఏసుక్రీస్తు నామం బాప్తిసం పొందరో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని ఆయన ప్రభువని ఆయన రక్షకుడని ఏనే ఈ లోక పాపాలు మోసుకొని పోవటానికి వచ్చిన గొర్రె అని గ్రహించకుండా ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఆ రీతిగా ఈ లోకానుసారంగా జీవించే ఈ లోకం కొరకు ప్రయాస సమస్తమును ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ చూడండి వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళకి ఏమీ ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఈ లోకంలో మనం ఎన్ని పేర్లున్నా ఎంత ఆస్తులున్నా ఎంత వెండి బంగారం ఉన్నా ఎంత ధన సమృద్ధిగా ఉన్నా గాని మనం చనిపోయిన తర్వాత ఈ శరీరము ఈ లోక నియమం ప్రకారంగా ఈ లోక ఈ భూమికి సంబంధించింది కాబట్టి ఈ శరీరం మట్టిలోకి పోతుంది కానీ ఆ మట్టిలో నుంచి వచ్చిన శరీరం కాబట్టి ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది కానీ నీ జీవము నీ ఆత్మ అది దేవుణ్ణించి వచ్చింది ఆయననే మనల్ని పుట్టించుండు కాబట్టి కాబట్టి మన ఆత్మ అది దేవుని సన్నిధికి చేరాల కాబట్టి ఈ లోకంలో మన పాప జీవించకపోతే మన పాపాలు చూడు క్షమించబడలేదు కాబట్టి మన మరణించిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్తుంది చూడు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అంత భయంకరమైన శ్రమ అంత భయంకరమైన శిక్ష ఈ లోకంలో ఎవరు ఏ నరుడు పొందకూడదనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిండు అందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయిండు సమాధి చేయబడ్డడు మూడో దినం ఆయన లేపబడి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపినైనా నన్ను రక్షించడం కొరకే నా పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు సెలువ మీద ఆయన బలియాగం అయ్యిండు కాబట్టి ఆయన పొందిన గాయముల చేతనే నాకు స్వస్థత ఆయన ద్వారానే నాకు విమోచన ఆయన ద్వారానే నా అపరాధములకు నా పాపములకు క్షమాపణ అని గ్రహించిన వాళ్ళు ఆ రీతిగా మళ్ళలో హృదయపూర్వకంగా ఆయనను ఎరిగి అంగీకరించి విశ్వసిస్తే వాళ్ళెవరైనా గాని కులం లేదు మతం లేదు జాతి లేదు నువ్వు ధనవంతుడువా పేదవాడివా ఇలాగ ఈ లోకంలో చూడు నువ్వు అంటరాని వాడివా తక్కువ పుట్టినావా ఎక్కువ కులంలో పుట్టినావా నువ్వు ఈ దేశమా ఆ దేశమా చూడు ఇవన్నీ ఈ లోక సంబంధమైన కట్టుబాట్లు ఆచారాలు పద్ధతులు చూడండి కానీ ఏసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడై ఉన్న దేవుడు కాబట్టి ఆయనలో ఎలాంటి భేదం యేసుక్రీస్తు ప్రభులో ఎలాంటి పక్షపాతం లేదు ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని ఒప్పుకుంటావో ఆ ఒప్పుకోవడం అంటే పాపినైన నన్ను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిండు నా నిమిత్తమే ఎవరు బాధ శ్రమలు నిందలు అవమానాలు హింసలు చూడండి పాపినైన నా కొరకు పాపం లేనివాడు ఆయన బాధపడ్డాడు శ్రమ నిందల పాలు పొందిండు అవమానాల పాలు పొందిండు దూషించబడ్డాడు కానీ చూడండి అన్యాయపు తీర్పు నొంది కూడా అంత భయంకరమైన శ్రమ శిక్ష ఎవరు ఈ లోకంలో చెయ్యని త్యాగము చూడండి మనం మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరిసిల్లో త్యాగం చేసేడు ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా చూడండి రక్షించబడిన మనము ప్రతి దినము ఆయన చేసిన త్యాగానికి మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లింప బద్దులమై ఉండాలా చూడండి ఎంత గొప్ప రక్షణ భాగ్యము మనకిచ్చిండు ఎంత గొప్ప రక్షణ భాగ్యము ఈ లోకంలో ఎవరైనా కావచ్చు చూడండి ఆయనని విశ్వసిస్తే ఆయనని ఒప్పుకుంటే ఆయన నిన్ను విలువ పెట్టి కొనుక్కుంటాడు అంట ఈరోజు మనుషులు మనకి విలువనివ్వరు కానీ చూడండి సర్వోన్నతుడైన దేవుడు సర్వాధికారి దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవుడు చూడండి అత్యున్నత సింహాసనము ఆసీనుడై ఉన్న దేవుడు చూడండి మనల్ని ఎంతగానో తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన దేవుడు మన పట్ల తన కృపను చూపించే దేవుడు ఆయన నీ పట్ల నా పట్ల ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళి పట్ల ఆయన చూడండి విలువ ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ విలువ పొందుకోవాలంటే నేడే అనే దినం నువ్వు ఆయనను ఒప్పుకోవాలా మారుమనసు పొందాలా రక్షణ పొందాలా మనలో ఎలాంటి అనుమానాలు సందేహాలు అభ్యంతరాలు ఉండొద్దు ఎందుకంటే ఇది అన్ని దుష్టునుండి వచ్చినవి మొదట మనలో ఏ దేవుని పట్ల ఏది అదే దేవుని సంబంధమైనది ఎందుకంటే సర్పము కుయుక్తి చేత వాడు అవని మోసపరిచాడు తన యొక్క మోసపూరితమైన మాటల ద్వారా ఆమె చెరిపి ఆమె ఆలోచనల తలంపుల అన్నింటినీ చెరిపి వాడు ఏం చేసి దేవుణ్ణి అభ్యంతర చేసించి ఆమె ద్వారా పాపం చేపిచ్చాడు కాబట్టి మనం ఎవరమైనా గాని రక్షణ పొందాలాకొని కాలం ఉండి లోకంలో వచ్చే చిన్న చిన్న శ్రమలు చిన్న చిన్న బాధలకే మనం ఎంతగానో నలిగిపోతున్నాము కృంగిపోతున్నాము ఎంతగానో నిరుత్సాహపడుతున్నాం గాని అక్కడ రాత్రిం పగలు ఎన్ని సంవత్సరాలు ముగింపు కూడా లేదు కదా చూడు అంత భయంకరమైన శ్రమ ఎవరు అనుభవించకూడదనే పాపం లేనివాడు ఆయన యేసు క్రీస్తు ఆయన పాపం తన మీద వేసుకొని కీడు తాను అనుభవించి నీ కొరకు తాను మరణించి నీకు నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు తన రెండు చేతులు బాహువులు చాపి ఆయన రెక్కల కిందకి నేను రమ్మని ఆహ్వానిస్తున్నాడు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టే దేవుడు చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రాండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు నా ద్వారా తప్ప చూడు మీరెవరు అయన తండ్రి దద్దకు చేరలేరు కాబట్టి ఏసు నేనే మార్గమును కాబట్టి దేవుడు అంటుండు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును నడుగుచున్నారు నువ్వు సిద్ధపరిచినవి ఎవని అతనితో చెప్పను కాబట్టి ఎంత సంపాదించుకున్నా ఎంత పోగు చేసుకున్నా ఎంత దాచుకున్నా అవి ఎవరికి ఏమవుతావో కూడా తెలియదు కానీ ఈ ఎంత పిసినారి తనగుంటాం మనం మన తోటి సహోదరులే కష్టాల్లో ఉంటారు ఆపాయాల్లో ఉంటారు ఆపదలో ఉంటారు చూస్తాం పుట్టి మాటలు చెప్పే వారిలాగా ఉంటాం గాని క్రియా ప్రకారంగా ఎవరు ఉండరు చూడు దేవుడు చెప్పండు కదా ఈ అల్పులైన వారిలో మీరు ఎవరికి చేసినా నాకు చేసినట్టే మనకి దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చేడు అన్ని ఇచ్చేడు కానీ ఎవరికి ఎంత మాత్రం ఏ విషయంలో సహాయపడలేం మనం అంత కష్టపడి సంపాదించుకొని మనం పోయిన తర్వాత అవి ఎవరికి అవుతాయి చూడు కాబట్టి దేవుడు అంటు నీవు సిద్ధపరిచినవి ఎవని బగునని అతనితో చెప్పెను కాబట్టి దేవుని ఎడల ధనవంతుడు కాక అంటే నువ్వు ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువును బట్టి అందుకే కదా మన దరిద్రాన్ని ఆయన మీద వేసుకొని ఆయన దరిద్రుడయ్యుండి మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చండి కదా ఐశ్వర్యవంతుడు అంటే ఎవరు ధనవంతుడే కదా కాబట్టి దేవుని దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండనని చెప్పాను కాబట్టి దేవుడి చూడండి మనం ఎందుకు ఈ వాక్యం చెప్తున్నామంటే చూడండి ఉగ్రత దినమందు ఆస్తి కూడా అక్కడికి రాదు దేవుని నీతి మనకు అక్కడికి చూడండి కాబట్టి ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా ఎంత ప్రాయసపడినా ఎన్ని ఆలోచనల తలంపులు ఏవి చేసినా గాని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేమీ ప్రయోజనం ఇప్పుడు ఇతను అంత ఆస్తి ఉంది అంత ధాన్యం ఉంది అంతగా సమకూర్చుకొని తిని తాగి సుకిస్తే తను చనిపోయిన తర్వాత చూడు ఆ ఆస్తి వల్ల ఆయనకేం మేల్లేదు చూడు తర్వాత ఆయన శిక్ష ఎలాంటి భయంకరమైన శిక్ష కదా కాబట్టి ఇలాంటి భయంకరమైన శిక్ష ఇలాంటి భయంకరమైన శ్రమ ఎవరు పడకూడదని పాపం లేనివాడు పాపం తన మీద వేసుకొని కాబట్టి చూడండి నోహావు కాలంలో చూడండి ఆయన ది నోహావు దినములు ఎలాగుండును మనిషి కుమారుని రాకడా అలాగే ఉండును జలప్రలయం జల ముందటి దినములలో నోహావు ఓడలోకి వెళ్లిన దినం వరకు వారు తినచూ త్రాగుచు పెండ్లు చేసుకొని చూ పెండ్లుకిచ్చుకొని చుండి జల జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని అలాగునని మనిషి కుమారుని రాకడా ఉండును కాబట్టి ఈ ధనవంతుడు ఎట్లాగైతే తిను త్రాగి సంతోషించి సుఖించము అన్నాడో అలాంటి ఆలోచనే ఉద్దేశము నోహావ కాలంలో ఉన్న జనులు ఆ తరంలో ఉన్న మనుషులు కూడా ఇలానే తినచు త్రాగుచు పెండి చేసుకొని చూ పెుకుంటూ చూడండి జల వచ్చి అందరిని కొట్టుకొని పో దినం వరకు కూడా కూడా ఎరగలేకపోయినారు ఎరిగితే గ్రహించుకుంటే మార్చుకుంటారు కాబట్టి దేవుడు ఎందుకు చెప్తుండంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని వాటి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అంటే చూడు ఈ రీతిగా మనం దేవునికి తగినట్లుగా మనం జీవించకుండా దేవునికి తగినట్లుగా మనం ఉండకుండా చూడండి అసలు రక్షణ పొందకుండా ఉండి ఉంటే ఏమి ప్రయోజనం ఎందుకంటే చూడండి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అంత భయంకరమైన శ్రమ శిక్ష ఆ శిక్ష పొందకూడదనే పాపం లేని వాడు అన్యాయపు తీర్పు నొంది కూడా తన మీద శిక్ష ఎందుకు వేసుకున్నాడంటే ఈ శిక్ష అక్కడ అగ్ని ఆరదు పొరుగు అక్కడ ఏడ్పయో పండ్లు కొరుకుటో ఉంటది అంత భయంకరమైన శిక్ష ఎవరు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన వాళ్ళు ఉండకూడదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పాపులమైన మనల్ని రక్షించడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చేది కాబట్టి దాని కొరకే ఆయన మృతి పొందిండు సమాధి చేయబడిండు మూడో దినమున ఆయన లేపబడి కాబట్టి యసుక్రీస్తు ప్రభుని మనం ఒప్పుకోవాల ఆయన సన్నిధిలో మన పాపాలు మన అతిక్రమములు మన శాపములు దోషాలు అన్ని ఒప్పుకొని ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకి తగినట్లుగా మనం సమర్పించుకుంటాము ఎప్పుడైతే ఆయనకి తగినట్లుగా మనల్ని మనం మార్చుకొని ఆయనకి సమర్పించుకుంటాము మారు మను మనం మారు మనసు పొందుతామో మనల్ని మనం మార్చుకుంటామో అప్పుడు ఆయనకి తగినట్లుగా జీవించడానికి మనం ముందుకు పోగలం అన్నట్టు కాబట్టి ఈ నోహావు కాలంలో కూడా మనుషులు కూడా తినుచు తాగుచు ఇలానే ఉన్నారు కానీ ఆయన ఉగ్రతో వచ్చే దినం వరకు ఒక్కరు కూడా ఎరగలేకపోయినారు ఒక్కరు కూడా గ్రహించుకోలేకపోయినారు ఒక్కరు కూడా ఆయనకు ఆయన విధానం తగినట్లు ఉండలేకపోయినారు ఒక నోహావు ఒక్కడే నిందారహితుడిగా ఉన్నట్టు మనం చూస్తాం అంటే ఉగ్రత నుంచి కాపాడేబడేవాడు ఎవడంటే నిందారహితుడిగా ఉండాలా నిష్కలంకుడిగా ఉండాలా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధత కలిగి ఉండాలా దేవుని పట్ల భక్తి ఉండాలా భయం ఉండాలా ఆయనకు తగినట్లుగా జీవించే జీవితం ఉండాలా ఆ రీతిగా ఈ లోకంలో సాక్ష్యం ఉండాలి కాబట్టి ఇవి ఏవీ లేకుండా చూడండి ఇవి ఏవీ లేకుండా మనం ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఎంత ప్రాసపడినా మన పానాన్ని పోగొట్టుకున్న తర్వాత ఈ లోకంలో వచ్చినప్పుడు ఏం దేలేదు తీసుకోబోయేటప్పుడు కూడా ఏమీ తీసుకోపోలేం అలాంటప్పుడు ఎందుకు మనకు ఇది చూడు కాబట్టి చూడండి అందుకే దేవుడు మాట్లాడుతు చూడండి లోకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ధనవంతుడు ఒకడు అతడు అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని కాబట్టి ధనవంతుడు ఎలా ఉన్నాడు ఉదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు కాబట్టి ఆ ధనవంతుడికి ధాన్యము సమృద్ధిగా ఉంది ఆస్తి సమృద్ధిగా ఉంది కాబట్టి నా ప్రాణముతో ప్రాణము సుఖించుము తినుము తాగుము సంతోషించుము ఎందుకు ప్రతిదినము సంతోషమే కదా కావలసినంత సమృద్ధిగా ఉంటే దిగులేముంది ఇంకా ఉంది కష్టమేముంది కాబట్టి ఈ ధనవంతుడు కూడా అలా ప్రతి దినం కూడా తనకు కలిగిన ఆస్తి పట్ల సంతోషిస్తూ బహుగా సుఖపడుతున్నాడు ధనవంతుల పట్ల మనకేమీ కుళ్ళు కాదు వ్యసనం కాదు ఎందుకంటే చూడు ప్రతి ఒక్కరూ ఐశ్వర్యవంతులుగా మారాలా అందుకు ఆయన దరిద్రుడయిండి మనల నిమిత్తం కాకపోతే వాళ్ళ ఆలోచన విధానం ఆ ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండింది తను ఎట్లా ఆలోచిస్తుడు ఇప్పుడు ఈ ధనవంతుడు ఎట్లా ఉన్నాడు అన్నదే చెప్తున్నా అంటే అలాంటి ఆలోచన తలంపులు ఈ రోజు నీలో ఉన్నాయేమో ఒకవేళ ఉంటే మార్చుకో ఎందుకంటే ఆ జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనంగా ఉంటది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి చూడండి అలాగే లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను ధనవంతుడు ఉన్నాడు దరిద్రుడు ఉన్నాడు కాబట్టి ఈ ధనవంతుడు ప్రతి తనకు కలిగిన దాని పట్ల బహుగా సంతోషపడుతూ సుఖపడుతున్నాడు ఈ పేదవాడు ఎలా ఉన్నాడు ఈ దరిద్రుడు వాడు కురుపులతో నిండిన వాడై కాబట్టి అంటే దరిద్రత అంటే ఎట్లా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు వాడు కురుపులతో నిండిన ధనవంతుని ఇంట వాకిట పడి అంటే ఇతను ఎవరికి ఆశ్రయం చేసుకున్నాడు అంటే ఈ ధనవంతుని ఆశ్రయంలాగా చేసుకొని తన వాకిట పడి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో అంటే తినలేని కూడా స్థితి ఇంతకన్నా దరిద్రము ఇంతకన్నా దారిద్రత ఇంతకన్నా కష్టము పేదరికం ఇంకేముంటది మనుషులకి కాబట్టి ఇతని స్థితి ఎలాంటిదో మీరు గ్రహించుకోవాల చూడు తినలేని స్థితిలో ఉండి ఆ ధనవంతుడు తింటున్న తన పళ్ళ మీద పడి ఉన్న రొట్టు మొక్కలు ఏ కింద పడుతున్నాయో వాటితో తన ఆకలి తీర్చుకుంటాడు అంటే ఇతని జీవితం ఎలా ఉంది అతని జీవితం ఎలా ఉంది అంతేగాక కుక్కలో వచ్చి వాని కురుపులు నాకెను అంటే ఎంత దారిద్రత ఎంత దయనీయమైన స్థితి దీనస్థితి అంటారు కదా ఇలాంటి దీనస్థితిలో ఉండాలని ఎవరు అనుకోరు ఇలాంటి దయనీయమైన స్థితిలో ఉండాలని కూడా ఎవరు అనుకోరు అలాంటి జీవితం బాగుంటే నా జీవితం ఎందుకు వ్యర్థమే చనిపోతే బాగుండు అనే ఆలోచన ఉంటారు కాబట్టిలాంటి దీనమైన స్థితిలో దయనీయమైన స్థితిలో దారిద్ర్యమైన స్థితిలో ఈ పెదవాడు ఉన్నాడు చూడు ఆ దరిద్రుడు చనిపోయి అంటే ఇప్పుడు ఈ దరిద్రుడు ఈ లోకంలో ఉన్న ఇతను ఏమయ్యండు చనిపోయి దేవదూతల అబ్రహము రొమ్మున కొనిపోబడిన అంటే ఇతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అబ్రహము రొమ్మున ఉన్నాడు ధనవంతుడు కూడా చనిపోయి పాతి కాబట్టి నువ్వు ధనవంతుడి అయినా పేదవాడివైనా నువ్వు కులం తక్కువ కులం ఎక్కువ నువ్వు భారతీయుడివైనా చైనా ఏ దేశం ఏ ప్రాంతం ఏ కులం వాడివైనా ఏ మతం వాడివైనా ఏ జిల్లా అయినా నువ్వు ఆస్తిపరుడివా పేదవాడివా నువ్వు ఇవన్నీ పద్ధతులు ఏవైనా గాని నువ్వు నువ్వు వెండి గిన్నెలతో అన్నం తినచ్చు కానీ చనిపోక తప్పదు నువ్వు తిన నువ్వు చనిపోక తప్పదు అంటే సమస్త మానవాళి నువ్వు ఎవరివైనా గాని నువ్వు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండని ఉన్నతమైన పదవుల్లో ఉండని ఉన్నత ఉన్నతమైన దాంట్లో ఏంట్లయినా ఉండని కానీ ఈ లోకంలో వచ్చిన మనము చనిపోక మానవం కాబట్టి ధనవంతుడైనా పేదవాడైనా మరణం అనేది అందరికి ఒకటే ఒకలాగానే చేసాడు మనుషులు చేసుకున్న దారి మీ కులం మా కులం ఇది మా స్టేటస్ ఇది మీ స్టేటస్ ఇది మీ బాధలు ఇంత మా బతుకులు ఇంత మా యొక్క స్థాయి ఇది వచ్చిన మాకు వచ్చింది కాదన్నట్టు మనుషుల్లో ప్రారంభం అన్నీ అందుకు వీళ్ళకి పేదవాడివైనా ఎవరిమైనా కానీ లోకంలో చనిపోక ఒక దినం అది ఈ సంవత్సరం ఏ సంవత్సరమా నువ్వు ముందా వెనకనేది కానీ పుట్టిన ప్రతి ఒక్కడు మరణించక తప్పదు కదా కాబట్టి అలానే ఈ ధనవంతుడు చనిపోయాడు ఈ పేదవాడు చనిపోయాడు ధనవంతుడేమో పేదవాడు చనిపోయి అబ్రహాము రోమును ఉన్నాడు ఈ ధనవంతుడు చూడండి అప్పుడు అతడు పాతాలములో బాధపడచ్చు ఎక్కడా పాతాలంలో ఈ బాధ ఏది ఈ ధనవంతుడు పడుతున్న బాధ మనం ఎవరము పడకూడదని యసుక్రీస్తు ప్రభు బాధపడేడు ఈ ధనవంతుడు చనిపోయి పాతాలములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూసిడు ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడు పాతాళంలో ఉన్నాడు ఇతను కన్నులెత్తి చూసిండంటే పైనున్నాడు అన్నట్టు ఎవరు ఈ పేదవాడు ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు మన కాళ్ళు కింద ఉండే పాతాళంలో ఉన్నాడు పాతాలలో ఒక స్థితిలో బాధపడుతూ కన్నులెత్తి పైకి చూస్తే అబ్రహము రొమ్మున ఉన్న ఈ పేదవాడు ఆయన కనపడుతున్నాడు అప్పుడు తండ్రి అయిన అబ్రహమ నాయందు కనికెరపాడి తన బ్రేలి కొనను నీలలో ముంచి అంటే బ్రేలి కొన అంటే ఇది చూడు నీళ్ళలో ముంచడం అంటే ఎందుకు ముంచుతు బాగా మండేటప్పుడు చల్ల నెలలో పెడితే మంట పోతుంది కాలేదు అంటారు అంటే ఇంత భయంకరమైన శ్రమ ఇంత భయంకరమైన శిక్ష ఈ లోకంలో ఉన్నంత కాలము బహుగా సుఖపడుతున్నాడు ఇప్పుడు బహుగా బాధపడుతున్నాడు పోగొట్టుకున్నాడు లోకంధించుకున్నాడు బాగానే ఉన్నాడు ప్రాణాన్ని పోగొట్టుకుని ఇప్పుడు పాదాల లోకంలో బాధపడుతుంది ఇతను ఏ ప్రయోజనం ఈరోజు ఈ లోకంలో ఉన్న వాళ్ళు మేము జ్ఞానులము మేము ధనవంతులము మేము ఐశ్వర్యవంతులము మేము ఈ లోకంలో గొప్ప వాళ్ళము ఉన్నతమైన వాళ్ళము అని అతిశయించి గర్వించే ప్రతి ఒక్కరూ దేవుడు మాట్లాడుతున్నాడు వెర్రివాడా అంటుండు ఈ లోకంలో ఉన్న జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం కాబట్టి ఇతను పాత లోకంలో బాధపడుచు అబ్రహం రోమునున్న ఈ లాజరును దేవుడు అబ్రహంతో మాట్లాడుతు అప్పుడు అబ్రహం మాట్లాడుచుండీ తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అంతగా చల్లాడంటే ఎంత మంట ఎంత వేడి ఎట్ల గాల్తుంది ఆయన నాలుక చూడు మనకి ఒక చిన్నకి మనం గ్యాస్ దగ్గరనో లేదా రైస్ కుక్కర్ అన్నం పెట్టేటప్పుడు లేదా కర్రీ చేసేటప్పుడు సరిగా పట్టుకోకపోతే ఒక కాలితేనో లేదా ఒక ఎండలో కబక్కన కాళ్ళు పెడితేనో మనకి ఎట్లుంటది ఒక చిన్న వాటికి అది నువ్వేమీ భరించలేని కాదు కష్టపడ అంత కాదు ఒక చిన్న వాటికే మనం ఎట్లా అయిపోతాము చూడు మా ఊర్లో ఈ ఎండలకి ఎప్పుడు వెళ్ళిపోదామా పరిగెత్తుదామా హైదరాబాద్ అన్నట్టుంది పానం అంటే చిన్న చిన్న ఈ సమస్యలకి ఇలాంటి వాటికే మనం ఇలా అల్లాడుతుంటే చూడు ఈ లోకంలో దేవునికి తగినట్లుగా నువ్వు జీవించకపోవడం వల్ల యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోవడం వల్ల నువ్వు రక్షించబడకపోవడం వల్ల రక్షించబడినా నీ యొక్క రక్షణను కొనసాగించుకోకపోవడం వల్ల ఎంత బాధ అనుభవించాలా ఎంత శ్రమ అనుభవించాలా ఇక్కడంటే ఏసీలు ఉంటాయి కూలర్లు ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయి చెట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అక్కడ ఎటు చూసినా మంటే ఉంటది కదా ఆ మంట మధ్యలో ఉంటామన్నట్టు ఎవరు దానికి తగినట్లుగా దేవునికి తగినట్లుగా జీవించని వాళ్ళు అలాంటి మంటల మధ్యలో ఉండి నీ శరీరం నీ దేహం అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు చూడు అది కాలిపోతుంటే ఎంత బాధ ఉంటది చూడు ఎంత శ్రమ ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించుకుంటే నువ్వు పాపం చేస్తామా మనం తప్పు చేస్తామా మనం దేవునికి వాక్యాన్ని అతిక్రమించి జీవించగలుగుతామా ఎందుకు ఆ రీతిగా ఉండలేకపోయినామంటే మనలో ఏం లేదంటే భయం లేదన్నట్టు భక్తి ఉంది కానీ దేవుని పట్ల భయం లేదు ఉంటే వణుకుతాం కదా వణుకుతాం కదా మనం ఎంత జాగ్రత్త పడతాం చూడు ఈరోజు ఇలాంటి భయము లేదు నాలో లేదు వినే మీలో లేదు ఈ లోకంలో ఎవరికీ లేదు నేనే తీర్పు తీరుస్తాను ప్రతి ఒక్కరిని తాసులో పెడితే అందరము భేదమేమి లేదు అందరూ పాపం చేసిన వారే ఉన్నారు అన్నట్టు ప్రతి ఒక్కరు ఏదొక విషయంలో ఆజ్ఞ అతిక్రమించి ఉన్న ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖ పాడతాడు ఎందుకు నేను వీళ్ళని ప్రేమించిన నా ప్రాణాన్ని కూడా వీళ్ళ కొరకు త్యాగం చేసిన చూడు నేను దేవుడయుండి కూడా నన్ను నేను తగ్గించుకొని అంతగా బాధపడిన శ్రమ అంతగా వీళ్ళ కొరకు ఆ కలవరి శిలువలో నేను ప్రయాసపడి రక్షించుకున్న వీళ్ళు నాకు తగినట్లు జీవించకుండా వీళ్ళు అవిధేయులయ్యి వంకర త్రోభలో వంకర బుద్ధితో నా పట్ల తిరుగుబాటు చేస్తుంటే నాకు ఎట్లా ఉంటది ఎంత బాధ ఉంటుందా ఉండదా చూడు అట్లా ప్రతి దినము దేవుడు మన పట్ల బాధపడుతున్నాడు పడుతున్నాడు ఎందుకంటే మనము ఆయనని గ్రహించుకోలేకుండా ఆయన పట్ల మనం ఏందో గ్రహించుకోకుండా మనము ఈ యోగంలో ఆలోచన చేస్తూ ఆ రీతిగా మన స్వనీతుల్ని స్వబుద్ధుల్ని మనం ఆదరణ చేసుకొని మన ఉద్దేశము మన ఆలోచనలు మన తలంపులు మనం ఎట్లా అనుకుంటామో అట్లనే జీవిస్తున్నాం కాబట్టి తిరుగుబాటు చేసిన వారి లాగా కాబట్టి ఇంతగా రక్షించుకున్న వీళ్ళు ఇలాంటి శిక్షలో ఉంటే అంతగా ప్రాయసపడిన వాడు సిలువలు ఎంత బాధపడతాడు ఎప్పుడన్నా ఏసుక్రీస్తు ప్రభుని నువ్వు అట్లా ఆలోచించినావా ఎప్పుడన్నా నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అట్లా ఆలోచిస్తే తల్లనిపిస్తే ఆయన ప్రేమ ఏంది ఆయన మనసు ఆయన హృదయం ఏంది నీ పట్ల దేవుడు ఎలా తల్లడిల్లిపోతుండో మనకు తెలుస్తుంది కదా మనం ఎరుగుతాం కదా కానీ ఎరగలేకపోతున్నామంటే అట్లా లేము కాబట్టి పాపం చేయగలుగుతున్నాం అట్లా లేం కాబట్టి దేవుని మాటకు లోడకుండా జీవించాలను మార్చుకుని మార్చిపోయి ఈ శ్రమ ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కదా చెప్పే నేను ఎవరు అయినా అందరికీ కాబట్టి ఈ బాధ అప్పదన్నట్టు ఎందుకంటే ఆ రీతిగా తగినట్లు జీవితం కాబట్టి చూపించలేడు చూపిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నేను ఏ దినమునా ఏ జామునా నేను ఎప్పుడొస్తానో తెలియదు ఎందుకంటే కాలములు అన్ని నా ఆ ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడొస్తానో తెలియదు కానీ నువ్వు మెలకుగా ఉండి నీ వస్త్రాలు నువ్వు అది నీ బాధ్యత అది ఎవరు మన రెస్పాన్సిబిలిటీ అన్నట్టు దానికి దేవుడు ఏం చేస్తాడు కాబట్టి నీ బాధ్యత అది నీకు ఇచ్చిన రక్షణను నువ్వు కాపాడుకోవాల చెప్పే దిల్లీ బ్రదర్ అయినా వినేవాళ్ళు ఎవరున్నారో తెలీదు వాళ్ళైనా ఈ లోకంలో ఎవరైనా గాని అది మీ బాధ్యత అన్నట్టు దాని మీద దేవుడిని నిందించే దూషిస్తే దేవుడు చేయలేడు కదా కాబట్టి రక్షించబడకపోతే ఇక మీదట రక్షించిన రక్షణ పొందు నేడే అనే దినం నీ మనసుని మార్చుకో నీలో ఉన్న ప్రతి అనుమానాలు సందేహాలు పక్కన పెట్టి యేసు ప్రభుని వెంబడించడం నేర్చుకోవాల మనం కాబట్టి చూడు నేను ఈ అగ్ని జ్వాలంలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాల అంటే నీ బ్రతుకు దినములంతా నీకు అంటే నా ఇష్టం కాదన్నట్టు అంటే దేవుని ఇష్టం కాదన్నట్టు మన ఇష్టం అన్నట్టు సుఖము అనుభవించితివి అంటే నీ జీవిత కాలమంతా అంతా నీకు తగినట్లుగా నీ ఇష్టప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు సుఖాన్ని అనుభవించలాగున లా అంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు చూడండి మన మహా అంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఇప్పుడున్న రోజులను బట్టి ఇప్పుడున్న మనుషుల విధానాలను బట్టి ఇప్పుడున్న అన్నిటిని బట్టి ఎంత కాలం ఉంటామో లేదు ఎంత కష్టపడ్డా ఎంత శ్రమ పడ్డా ఈ కానీ ఇక్కడ సుఖపడి రక్షణ పొందకుండా ఇక్కడ దేవుని తగినట్లు జీవించకపోవడం వల్ల అక్కడ ఎన్ని సంవత్సరాలు ఈ యాతన పడతామో దానికి ఒక లిమిట్ లేదన్నట్టు కాబట్టి చూడు మనం ఇక్కడ ఎంత కష్టపడ్డా ఎంత శ్రమ ఎంత బాధపడ్డా ఇక్కడ నీ జీవితానికి నెమ్మది లేకపోయినా నువ్వు చనిపోయిన తర్వాత ఆయన దగ్గర నీకు నెమ్మది దొరుకుతుంది ఆయన దగ్గర నీకేం దొరుకుతుంది సేద దొరుకుతుంది అన్నట్టు అక్కడ దుఃఖమైనను ఏడ్ ఇక్కడ ఏమీ ఉండదు కదా ఆయన ప్రతి వారి బాష్ప బిందువును తుడిచివేయను నీ కన్నీళ్ళు తుడుస్తుడు కదా దేవుడు కాబట్టి చూడు ఈ లోకంలో వచ్చే బాధలు శ్రమలు ఇవి ఏమి మనల్ని ఎంత మాత్రం ఏమి చేయు ఎందుకంటే అక్కడ మనకేముంటదంట నెమ్మది ఉంటదంట దేవునిలో ఇది పోగొట్టుకోకూడదు అందుకు దావిధి భక్తుడు అంట నా అంతరంగం ఎన్నో విచారములు ఎంచగా